నిరసించే రహిత మార్గంలోకి నువ్వు ప్రవేశించలేవు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఏం చేస్తున్నావు ఉన్నది బయలు లేనిది ఎరుక అని చెప్పేసినప్పుడు ఎరుకంటే ఏమిటయ్యా అన్ని ఎరుకే జీవుడు ఎరుకే జగత్తు ఎరుకే ఈశ్వరుడు ఎరుకే లేనిది ఎరుక అని చెప్పినప్పుడు ఈ మూడింటిని ఒకేసారి వదలగలిగాడా సరే ఒకవేళ వదిలినా అక్షర పురుషుడు అక్షర పురుషుడు పురుషోత్తముడు అని చెప్పేమనుకోండి ఆముడు కూడా ఎరుకే అన్నావు ఆముడు కూడా ఎరుకే మరి పురుషోత్తముడిని కూడా ఎరుకని వదలగలగాలి అలా వదలగలిగేటటువంటి సామర్థ్యం నీకు వెనువెంటనే లభిస్తుందా ఉపదేశ కాలంలోనే నీకు అది లభించాలి తర్వాత ఎప్పుడో లభిస్తానంటే కుదరదు అంటే అర్థం ఏంటి తర్వాత ఎప్పుడో లభిస్తుందంటే శ్రవణ మనం నిసిద్ధ్యాసలు జరుగుతాయి అక్కడ కాబట్టి రహిత మార్గం ఉపదేశ కాలంలోనే జరిగిపోవాలి గట్టిగా మాట్లాడితే అధిష్టాన నిర్ణయం కూడా సమాధి నిర్ణయం కూడా శ్రవణ కాలంలోనే జరిగిపోవాలి అలా ఎవరికైతే సమాధి నిర్ణయం శ్రవణ కాలంలోనే జరిగిపోతుందో వాడు రహిత మార్గానికి అధికారి అంటే శ్రవణ మన నిధిధ్యాసలు జరపాలి అంటే అన్ని ఉండాలి అక్కడ ఓ ప్రయత్నం ఉండాలి ఓ సాధన ఉండాలి నీ సహజ స్వభావమైనటువంటి సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మనహాన్ని గుర్తించడానికి ఏం ప్రయత్నం చేయాలి నువ్వు అది అయ్యే ఉన్నావు కదా నువ్వు ఆత్మ ఉన్నావు కదా నువ్వు బ్రహ్మం ఉన్నావు కదా మరి ఇంకా ప్రయత్నాలు చేయమంటావేమిటి ఎవరు చెయ్యక్కర్లేదు ఎవరు చెయ్యాలి ఎవరికైతే వ్యవహారతాత్మ్యత బుద్ధి వృత్తితో కలిసిపోయినటువంటి వృత్తి సారూప్యత బుద్ధి కలిగిందో ఈ రెండింటిని విడిపించడానికి ఈ రెండు లేవని నిరూపించడానికి ఇది తాత్కాలికమని నిరూపించడానికి అసంప్రజ్ఞాత సమాధి లక్ష్యంగా సంప్రజ్ఞాత సమాధిని ముందు పొందుతున్నాడు పరిణామకాలం వీడు సాధకుడు ఎవడైతే అసంప్రజ్ఞాత సమాధి నిష్టలో శ్రవణ కాలంలోనే ఉండగలిగాడు వాడు సిద్ధుడు సిద్ధ వస్తువుగా ఆత్మను గుర్తించాడు సిద్ధ వస్తువుగా బ్రహ్మమును గుర్తించాడు సిద్ధ వస్తువుగా బయలును గుర్తించాడు ప్రయత్నం చేసి వీటిని గుర్తించడం కుదరదు ఉన్నది చూడాలి ఉన్నది ఉండాలి శ్రవణ కాలంలోనే ఉండాలి ఉపదేశ కాలంలోనే ఉండాలి మళ్ళీ వ్యాఖ్యానంతో పని పెద్దల దగ్గర ఉపదేశం కూడా లేదు మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వశిష్ఠాంతే వసదృషిగణి ఆవృతం బ్రహ్మనిష్టై ఎవరైతే బ్రహ్మనిష్ట కలిగినటువంటి మహర్షులు ఉన్నారో వాళ్ళు దక్షిణామూర్తిని మౌన వ్యాఖ్యతో ఆయన బోధించారు వీరు తెలుసుకున్నారు సూచించారు వారంతే ఇప్పుడు ఉపదేశం కూడా చేయలేదు సూచన మాత్రం చేతనే పరబ్రహ్మ నిర్ణయం అయినటువంటి వారెవరో వారు రహిత మార్గంలో ప్రవేశించగలరు వారే పరబయలు అని తెలుసుకోగలరు కాబట్టి మోక్ష సన్యాసమైనటువంటి పరబయలు నిర్ణయం పొందాలి అంటే తప్పక అధికారిత్వం ఏమి ఉండాలి బ్రహ్మనిష్ఠులే ఉండాలి బ్రహ్మనిష్ఠులు కానటువంటి వాళ్లకు సూచిస్తే తెలిసే అవకాశం లేదు తప్పక బోధించాల్సిందే బోధిస్తే అప్పుడు ఎక్కడికి వచ్చేసాం ఆత్మవస్తువు దగ్గరకు వచ్చేయాలి బ్రహ్మ దగ్గర బోధించడం కుదరదు ఆత్మ వస్తువు దగ్గరకు వచ్చేయాలి ఎందుకని ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసహా మనసు చేత గాని వాక్కు చేత గాని బోధించడానికి వీలు కాదు బ్రహ్మము యొక్క నిర్ధారణ ఏమిటంటే ఎక్కడైతే వాక్కు మనసు నివర్తించబడిపోయినయ్యో అక్కడ నుంచే నువ్వు బ్రహ్మమును తెలుసుకోవాలి వాక్కుని మనసునే ఉపయోగించి తెలుసుకోవడానికి వీలు కాదు ఎందుకని వాక్కు మనసు బుద్ధిగతం బుద్ధి అట్టా చెప్తే అట్ట పనిచేస్తాయి బుద్ధిని దాటి పనిచేసే అవకాశం వీటికి లేవు వ్యవహారతాత్మ్యత వృత్తి సారూప్యత అన్న దోషాలను కలిగింది దీనిది విడిపిస్తే ఈ వ్యత్యస్తత ఇది వ్యత్యస్తత అంటే ఈ వ్యత్యస్తతని గనక విడిపించేస్తే అది స్వరూప జ్ఞానమే అయ్యింది తన ప్రవర్తనలో నేను ఉన్నాను అన్న అధిష్టానమే తెలుసుకుంటూ అన్న అవగాహనను అధిగమించి ఆధారంగా పలుకుతున్నది అంతే సింపుల్ యాక్ట్ ఇది బొమ్మ ఇది కొమ్మ ఇది చెమ్మ ఇది నమ్మ ఇలా రకరకాలుగా వాడు చెప్తూ ఉంటాడు గుర్తించిన దాన్ని బట్టి నేను నమ్మనండి బాబు ఇది నేను నమ్మనంటాడు ఎందుకని ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మకం కలగలేదు మనకి గురువు ఏదో ఒకటి చెప్పారండి చెప్తే ఆయన నమ్మాలా విశ్వసించాల నేనమ్మని అంటాడు అంతే ఎందుకని శబ్ద ప్రమాణాన్ని ఒప్పుకోనండి నేనున్నాడు సరే అయితే ఓపని చెయ్యి ఆగమ ప్రమాణం అదిగో ఫలానా శాస్త్రంలో ఫలానా రకంగా చెప్పారయ్యా అని గురువు గారు చెప్పాడు అందుకని ఇప్పుడు కూడా నేనే చెప్తున్నాను నేను ఫలానా శాస్త్రంలో ఫలానా మహర్షి గారు ఫలానా దర్శనంతో ఫలానా సూత్రం ద్వారా ఇలా చెప్పాడు ఇది ఆగమ ప్రమాణం ఇలా చెప్పాం చెప్తే నేను అలా నమ్మనండి ఆయనకి మాత్రం సరిగ్గా తెలిసిన నాకేం నమ్మకం ఆ మహర్షికి కూడా సరిగ్గా తెలిసని మీరు మీరు నమ్మవచ్చేమోగా నేను ఎందుకు నమ్ముతాను నేను నమ్మను అంది సరే